వెర్బలైజేషన్ బ్రహ్మ అంటే మాకు తెలుసు తత్వము అంటే తెలుసును జ్ఞానము అంటే తెలుసును యుట్ ఓన్లీ అేమ్ అండ్ నేమ్ ఈజ్ నథింగ్ నేమ్ ఈజ్ నథింగ్ ఇదో ఒకప్పుడు నేము ఆ తత్వాన్ని పాయింట్ అవుట్ చేయగలిగితే గొప్ప ఒకప్పుడు అది కూడా చేయలేదా పని మీరు బాగా అలవాటు చేసేసి బాగా పరిచితం అయిపోయి ఉంటే ఆ నేము ఆ తత్వం వైపు చూపించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది బ్రహ్మ పద బ్రహ్మ బ్రహ్మ ఆ పదము ఆ తత్వం వైపు పాయింట్ అవుట్ చేసే శక్తిని కూడా కోల్పోయి కేవలము వ్యర్థమైన ఒక నామధ్యేయము నామ మాత్రం ధ్యేయం ధ్యేయ మాత్రార్థే ధ్యేయప్రత్యయ అయ్యా తమది నామేయమం ఏమి అని తెలుగులో వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా విలువైన పదం అనుకుంటారు అది అది పొగట్ట కాదు మాత్ర ప్రత్యయ ఎందుకు పొరగానిది పేరు ఆ పేరు మియర్ నేమ్ నేమ్ సేక్ అది మియర్ నేమ్ కాబట్టి బ్రహ్మతత్వము యొక్క జ్ఞానము అనగానేమి కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి తెలియదు ఎస్యామతం ఎస్యమతం మనకు తెలియదు అని తెలుసుకోవాలి అంతేకాదు మనకి ఇప్పుడు తెలియదని కాదు మనస్సు చేత తెలియబడేది కానే కాదు అని తెలుసుకోవాలి అని ఎవరు తెలుసుకోవాలి మనస్సు తెలుసుకోవాలి మనస్సు తెలుసుకోవాలి ఏమని ఈ బ్రహ్మతత్వము మనస్సుచే తెలియబడేది కాదు అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు సత్యం ఏమిటి తెలియడమా తెలియకపోవడమా తెలియకపోవడం సత్యం నాట్ నోయింగ్ ఈస్ ద ట్రూత్ తెలియడం సత్యం కాదు తెలియకపోవడం సత్యం రఘన్నా మహారాజ్ బ్రహ్మ నాకు తెలుసునని ఎవడైతే అంటాడో వాడు అజ్ఞాని అన్నాడు ఎందుకంటే బ్రహ్మ తెలియబడేది కాదు మనస్సు బ్రహ్మను తెలియలేదు ఆ మాట ఆ మాటని ఆ మనస్సు తెలుసుకోవాలి ఆ మనస్సు తెలుసుకుని ఆ నాకు తెలియను అనే స్టేటస్ నుంచి తెలియబడేది కాదు అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది మనస్సు అప్పుడు ఆ మనస్సు విచార క్షమముగా ఉంటుంది అంటే విచారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఓపెన్గా ఉంటుంది కొత్త విషయాలను తెలుసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అది రెడీ టు నో ఒక లెర్నింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు అలా ఉండాలి అంతేగాని అన్నీ నాకు తెలుస్తున్నది ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి మీకు నేను దృష్టాంతంగా చెప్తున్నా వ్యాకరణం ఉందనుకోండి వ్యాకరణం అని ఎందుకు చెప్తున్నానంటే నాకు అనుభవంలో ఉన్న దృష్టాంతం చెప్తున్నాను నేను వ్యాకరణం గొప్ప గొప్ప ఎక్కడోపిస్తరు అక్కడొప్పరు ఏదో చదివిదారు నాలుగు పాఠాలు కూడా చెప్పారు ఓ పది శ్లోక సూత్రాలు గుర్తు కూడా ఉన్నాయి చెప్పిన దాంట్లో ఇక్కడో ముక్క అక్కడో ముక్క ఆ మాత్రం గుర్తు కూడా ఉన్నది Now I look at my star. Maybe demonstrate just now. I am demonstrating to you. I look at myself. My consciousness situation, I am going to choose how to choose. What floor there is I don't want to know the tree. Nothing happened. It means, knowing... దట్ మీన్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి అంటే పండితులైతే పండితులైతే మాట్లాడితే జాగ్రత్తగా వినబుద్ధి వేస్తుంది పండితుడికి అనుబండి మాట్లాడితే ఏమి వింటారు ఏమంటుంది వినడానికి దాంట్లో ఊక ఊకని బొక్కితే ఏమొస్తుంది పండితుడి కనుకైతే మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీ ప్రయత్నం అక్కర్లేదు స్పాంటేనియస్గా ఒక ఓపెన్నెస్ రెడీ టు లెర్న్ నెస్ అండ్ దట్ లెర్నింగ్ మోడ్ ఉంటుంది అప్పుడు వెంటనే అది పట్టేసుకుందాం అది అది మీకు లభిస్తుంది అది దట్ ఈజ్ హౌ నాలెడ్జ్ చేస్తే కాబట్టి బ్రహ్మతత్వం యొక్క జ్ఞానము అంటే అది వెర్బలైజేషన్ కాదు తర్వాత ఇక్కడ జ్ఞాన శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు వేదాంతంలో తరచుగా జ్ఞాన శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఆత్మజ్ఞానము ఇక్కడ బ్రహ్మజ్ఞానము అని అంటారు ఈ జ్ఞానము అనే అంశంలో ఒక వివేకము ఆవశ్యకమండి ఒక వివేకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందండి ఈ జ్ఞానము విషయంలో ఒక వివేకము అత్యావశ్యకండి వివేకం అంటే తేడా తెలుగుట ఇప్పుడు తెలుగులో సామిత ఒకటి ఈ సామెతలు బుద్ధి వికసించిన బుద్ధి నుంచి వచ్చిన సామెతలు కదా విలువైన సామెతలు ఇప్పుడు వేమలగారి పద్యాలు ఉన్నాయనుకోండి మహా విద్వాంసులకు కూడా స్ఫూర్తినిచ్చిట్టుగా ఉంటాయి వేమనగారి పద్యాలు ఈ తెలుగు సామెతలన్నీ వేమల గారి పద్యాల నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది అంతా గంభీరంగా ఉంటాయి ఆ సామెత ఏమిటంటే చదువుకున్న వాడికంటే చాకలి వాడు నేను అని ఆ సామెతకు అర్థం ఏమిటి ఆ సామెత ఎలా వచ్చింది వీళ్ళకి అర్థం ఏమిటి అంటే సామెత ఎలా వచ్చిందంటే వేసవి కాలం జూన్ నెల వచ్చింది ఇంకా వర్షాలు పట్టడం ఒక రైతు రైతు అంటే మోతుబరి రైతు పెద్ద రైతు ఆయన ఊరి బయట ఒక జ్యోతిష పండితుడు ఇంటికి వెళ్తూ ఉంటే కలుస్తారు రోడ్డు మీద కలిసినప్పుడు అడుగుతాడు మండి సిద్ధాంత్ గారు వర్షాలు ఎప్పుడు పడతాయని అడుగుతారు అడిగితే ఆయన ఏవో క్యాల్కులేషన్స్ వేసి పైనతో ఉంటాయి ఆయన ఊరికే పేరు జ్యోతిషి పండితుడనే కానీ జ్యోతులు ఎక్కడ అంటే ప్రకాశించే మండలంలో ఎక్కడ ఉంటాయవి వేడ మీద ఉంటాయా పైన సో ఆయన ఏదో ఈ లెక్కలు ఎక్కడ వేసి ఇంకో పది వర్షాలు పడవని చెప్పాడు ఆయన పక్కనే మడేలు మడేలు అంటే చాకరి అతనికాల పూట ఉతికిన వస్త్రములన్నింటినీ మడత పెట్టుకుని ఆ మూట కట్టే ఆ మూటని గాడిజి మీద వేసుకుని నడిచి వెళ్తున్నాడు ఏం మడేలు బాగున్నావా అన్నాడు ఈ రైతు ఆ బాగానే ఉన్నాను మహాత్మ ఈ వర్షాలు పడ్డం గురించి ప్రశ్న సమాధానం విన్నాడు అతను ఏమీ అనుకోవాలంటే నేను చిన్న మనవి చేస్తానన్నా ఆ చెప్పేటప్పుడు మడేలు ఇంకో అరగంటలో పెద్ద వర్షం పడుతుందండి ఏం అని గబగబా వెళ్ళిపోతున్నాడు ఎందుకని అరగంటలో వర్షం వస్తుంది ఆ బట్టలన్నీ తడిసిపోతాయి ఆరబెట్టుకొని రోజంతా కష్టపడి ఆరేసి మడతలు పెట్టుకోండి అవి వెళ్తాయి ఆ వీడి సాకలు వీడికి తాకాయి కాదు అని వాళ్ళిద్దరూ అక్కడ నిలకొని ఆ జ్యోతిష పండితుడు అయినా అక్కడ నిలకొని ఉన్నారు చూస్తుండగానే బ్రహ్మాండమైన వర్షం పడి వీళ్ళు తరిసి ముద్దయ్యారు సాకలు మాత్రమే ఇంటికి తొందరగా చేరుకున్నాడు అప్పుడు ఆ రైతు అన్నాడు చదువుకున్న వాడికంటే మేలు అదే సామెతలో వచ్చింది ఈ సామెతని మన విద్వాంసులు ఈ సామెతని గుర్తించకపోవడం చాలా పెద్ద లోటు అని నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే జ్ఞానము రెండు రకములు జ్ఞానము రెండు రకాలు అయ్యి ఉండాలి లేకపోతే విద్వాంసులు యొక్క జ్ఞానమును చాకలి వాణి రెండు జ్ఞానాలు ఉన్నాయి అక్కడ ఆ రెండు జ్ఞానములలో చాకలి జ్ఞానము మేము ఆ సందర్భాన్ని బట్టి అలా చెప్పారు అన్ని చోట్ల చాకల వారి జ్ఞానము మేలు అని కాదు అన్ని సందర్భాల్లోనూ చాకలవాణి జ్ఞానము మేలు ఇవ్యాకరణ పండితుడు ఉన్నాడు ఆయన కంటే చాకలవాణి జ్ఞానం మేలనా కాదు ఒక జ్ఞానము గలదు ఆ జ్ఞానంలో ఈ పండితుడే గొప్పవాడు ఇంకో జ్ఞానము గలదు దాంట్లో చాకలవాడు గొప్పవాడు కాబట్టి జ్ఞానము ద్విధము అసలు జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్న జ్ఞానము బ్రహ్మతత్వస్య జ్ఞానం అని అంటున్నారు ఇది ఏ క్యాటగిరీ జ్ఞానము అని మనం విచారం చేయాల్సి ఉంటుంది ఈ తేడా తెలియాలి ఈ వివేకం అత్యావశ్యకం లేకపోతే మీరు వేదాంతాన్ని వల్లిస్తూ ఉంటారు పదేళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు చదువుతారు మీకు వెర్బలైజ్డ్ వేదాంతం మిగులుతుంది వెర్బలైజ్డ్ ఫార్ములాలు మిగులుతాయి ఆత్మ బ్రహ్మ తత్వమసి ఇది జ్ఞానము శ్రవణమన ఇది ధ్యాసనములు అంటే ఈ విధంగా వెర్బల్ స్ట్రక్చర్ ఉంది అది అది ఉంటుంది జ్ఞానం ఉండదు జ్యోతిష దగ్గర గ్రహములు నక్షత్రములు బ్రతులు ఈ మొత్తం జ్ఞానం అంతా ఉండే వర్ష ప్రభుత్వంలో తెలియదండి సాకివాడికి తెలుస్తుంది చగలవాడికి ఎలా తెలిసింది ఆ గాడిదని అబ్జర్వ్ చేశాడు అది ఆ కథ కూర్చోవాలి కదా ఆ గాడిదని పరిశీలించాడు అలాగా ఆ బట్టలు ఎండుతున్నప్పుడు విశ్రాంతిగా ఉన్నప్పుడు చుట్టకాల్చుకుంటూ ఆ గాడిది కేసి ఆ గాడికి గడ్డి వేస్తూ ఉంటాడు పక్షులకేసి పశువులకేసి చూస్తూ పరిశీలిస్తూ అలా పరిశీలించాడు గాడికి చెవులు అన్ని సందర్భాల్లోనూ ఇలా వాళ్ళు ఉంటాయి అది అది లెక్కబొడుతు పెట్టుకుంటున్న చెవులు ఎప్పుడైనా అంటే సంథింగ్ ఈజ్ డే అంటే వాతావరణంలో ఏదో మార్పు వచ్చిందనమాట ఏమిటి రా మార్పు అని జాగ్రత్త ఏమిటి ఇలా ఉన్నాయి చెవులను కొంచెం పరిశీలిస్తే వర్షం పడుతుంది ఆ విధంగా పరిశీలించే అతను తెలుసుకున్నాడు దానిపై చెవులు లెక్కబోడుతూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది తెలుసుకున్నాడు ఆ టైం అదే తన జ్ఞానం అది జ్ఞానం కాదా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించాడు పుస్తకాల నుంచి సంపాదించాడా నిర్ణయ సాగర్ ప్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చదువు సంపాదించాడా లేకపోతే గీతా ప్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చదువు సంపాదించడా లేకపోతే క్లాసులు అటెండ్ అయ్యి మరి ఎలా సంపాదించాడు పరిశీలించి సంపాదించాడు జీవితాన్ని పరిశీలించి సంపాదించాడు నేను పరిశీలించి సంపాదిస్తున్నాను అనే అహంకారము లేని విధంగా సంపాదించాడు జ్ఞానం సంపాదించాడే కానీ నేను జ్ఞానిని అనే దృష్టి లేకుండా సంపాదించాను పండితులు ఏడాది చదివిన వెంటనే జ్ఞానం సంపాదిస్తాడు అది ఎలా సంపాదించాడు పుస్తకాలు చదివి క్లాసుల నుండి పుస్తకాల నుండి గ్రంథాల నుండి సంపాదించాడు నేను జ్ఞానిని అయిపోయాను అని అనుకుంటూ సంపాదించాడు అతేరా గమనించారా జ్ఞానానికి పండితుల జ్ఞానానికి ఇక్కడ రెండు అంశములను మీరు పరిశీలించాల్సి ఉంటుంది ఒకటి పండితుని జ్ఞానము ఏ ఏ సందర్భములలో ప్రయోజనకాది ఎక్కడ అది ఫెయిల్ అయిపోతుంది కాకుల జ్ఞానం ఎక్కడ ఉపయోగపడుతుంది ఇటు ఎలా తెలియాలా అక్కర్లేదా ఇటు ఎలా తెలిస్తే ఏమిటవుతుంది విజ్ ద బెస్ట్ అఫ్ బౌట్ ఇప్పుడు కారు నడపాలనుకోండి కారు నడపడానికి జ్ఞానం అవసరం గేర్ వన్ గేర్ టూ అవన్నీ తెలుసు ఉండాలి తర్వాత ఏది యాక్సిలరేటరు ఏది బ్రేకు అవన్నీ తెలుసు ఉండాలి జ్ఞానం అవసరం ఆ జ్ఞానం ఎలా వస్తుంది కారు ట్రైనింగ్ సెంటర్కి పోయి వాటి దగ్గర నేర్చుకుంటా లెక్కలు ఇప్పుడు ఒక టూ సైన్స్ ఇచ్చి హైపాటివ్స్ ఆఫ్ రైటాంగిల్ ట్రయాంగిల్ ఎంత అని అడిగితే చెప్పడానికి జ్ఞానం అవసరం సైకాగ్రఫీ క్షీరం యొక్క జ్ఞానం ఉన్నట్లయితే రెండు సైన్స్ ఇచ్చి మూడో సైడ్ లెంత్ చెప్పగలుగుతారు జ్ఞానం అవసరం ఇప్పుడు క్యాల్కులేషన్స్ చేస్తారు ఇప్పుడు మీకు అంతా కాగితం మీద లెక్క వేసుకుంటారు మీకు సైన్సు టెక్నాలజీ మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు అక్కడ స్తంభాలు పడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ బూతులు తల్లి స్తంభాలు కడుతున్నారు ఆ స్తంభాలు కడుతున్నారంటే ఎలా కడుతున్నారు అనుకుంటున్నారు వాటిని మామూలుగా మేస్త్రిలోనూ ఇసుకలో సిమెంట్ వేసి తెలిపేసి అలా పొడుద్దో పెట్టుకుంటూ పెట్టుకుంటూ అలా కడుతున్నారు అనుకుంటున్నారా అలా కడితే ఆ రైలు వెళ్ళదు అది పూల పడుతుంది అలా కట్టడం లేదు దాన్ని దాన్ని ఎలా కడతారో తెలుసునా దాన్ని డిజైన్ చేస్తారు ముందు పేపర్ మీద డిజైన్ చేస్తారంటే పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు నేను ఈ స్తంభాలని జాగ్రత్తగా పరిశీలించా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళేప్పుడు నాకు పనే ఉంటుంది ఈ స్తంభాలను పరిశీలించడమే పని నాకు సంగతి అర్థమైంది ఈ స్తంభము రిటారుగా ఉండి ఇలా పక్క ఇటు పక్కకి అటు పక్కకి సిమ్మెట్రిక్గా ఉండి సెంటర్లో ఉన్నప్పుడు ఆ స్తంభము కొంచెం సన్నగా ఉంటుంది అలా కాకుండా పైకొచ్చి ఇలా ముందుకి ఇటువైపు క్యాంటీ లీవర్ లాగా వచ్చి అక్కడ పైన పట్టాలు వేసినప్పుడు ఆ స్తంభం ఈ సెంటర్ స్తంభం కంటే కొంచెం లావుగా ఉంటుంది ఇకొక స్తంభం అటొక స్తంభం పెట్టి మధ్యలో అడ్డంగా ఒక బీమ్ వేసి దాని మీద వేసినప్పుడు ఈ రెండు స్తంభాలు మరింత సన్నగా ఉంటాయి ఇదంతా ఎలా వచ్చిందంట ఆ మేస్త్రీలను కూలీలు కలిసి కట్టారు ఇట్ ఇస్ డిజైన్ ఎవ్రీ ఇంచ్ ఎఫ్ ఇట్ ఇట్ ఇస్ డిజైన్ ఎవ్రీ ఇంచ్ పెద్ద పెద్ద ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు క్లాస్లో వాళ్ళకి తెలుసు ఆ డిజైన్ ఎలా చేస్తారు ప్రతి అంగుళము అరంగుళము పావు అంగుళముతో సహా డిజైన్ చేసి కడతారు అది నాలెడ్జ్ చాకలవాడే చదువు మేలు అనడానికి వేయలేదు అది ఈజ్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ యూనివర్సిటీల్లో నేర్చుకుని పుస్తకాల నుంచి తెలుసుకుని ఆ నాలెడ్జ్ తోటి ఆ మెట్రో రైలు నడుపుతున్నారు విమానాలని నడుపుతారు నాలెడ్జీ ఉంటుంది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ మీద నడుస్తూ ఉంటాయి కంప్యూటర్లు నాలెడ్జ్ కాబట్టి ఆ నాలెడ్జీ మనకు అవసరం పండితుడి కంటే తాగలవాడి మీద అడగదా అని ఇంకా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి రోడ్డు మీ బాలేశ్వర్చోబని కాదు అవసరం నాలెడ్జ్ అవసరం ఆ నాలెడ్జ్ గురించి మీరు తెలుసుకోవాలి ఆ నాలెడ్జ్ ఏమిటది ఆ జ్ఞానం ఏమిటది ఆ జ్ఞానము అది ఏ రూపంగా ఉంటుందంటే ఎక్యూములేషన్ రూపంగా ఉంటుంది అంటే మీకు యూనివర్సిటీకి వెళ్తారు ఫస్ట్ డే ఏం పాఠం చెప్తారు పెనుమటేషన్స్ చెప్తారు సెకండ్ డే కూడా అదే చెప్తారు లెక్కల్లో థర్డ్ డే కూడా అదే చెప్తారు ఫోర్త్ డే కాంబినేషన్స్ చెప్తారు ఫిఫ్త్ సిక్స్త్ డేస్ కూడా కాంబినేషన్స్ వేయ చెప్తారు సెవెంత్ డే పార్షల్ ఫ్రాక్షన్స్ చెప్తారు ఎయిత్ నైన్త్ డేస్ కూడా వేయ చెప్తారు అప్పుడు పవన్ లెవెన్త్ డే బైనామియల్ ధీరం చెప్తారు అది అలాగే ఎక్యూములేషన్ ఆ మొదటి తొమ్మిది రోజులు పాఠం కనుక మీరు వినకపోతే మీకు ఆ బైనామియల్ ధీరం వస్తారు ఇంకా అది ఇంతానికి ఆ బైనామియల్ ధీరం ఆ నాలెడ్జ్ ఎక్యూములేషన్ అది అలాగా ఎక్యుములేట్ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఇప్పుడు మీరు నాలెడ్జ్ అని ఏదైతే అంటున్నారో దానిని మెమొరీ స్మృతి అని అనొచ్చు దాన్ని స్మృతి అనొచ్చు దాన్ని ఇంకో మాట కూడా అనొచ్చు మీరు బహుశా ఇష్టపడకపోవచ్చు ఆ మాటని దాన్ని ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అలాంటి నాలెడ్జ్ అంటే మెమొరీ రూపంగా మీ ఎందు నాలెడ్జ్ మీ బుద్ధి ఎందు ఇన్ఫర్మేషన్ రూపంగా ఇన్ఫర్మేషన్ అనే దాన్ని వ్యాఖ్యానించవచ్చు అటువంటి నాలెడ్జ్ మనకు అవసరమా కాదా అవసరం అది లేకపోతే అసలు జీవితమే లేదు ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళాలంటే అలా ఆ నాలెడ్జే అవసరం ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళాలంటే మీకు డైరెక్షన్ తెలుసుండాలి ఎటువైపు వెళ్ళాలో తెలుసు ఆ నాలెడ్జ్ అవసరం మెమరీ ఏదైనా బైనా మీద తీరం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మెమరీ ఆ ఫార్ములాని బట్టి సాల్వ్ చేస్తారు మెమొరీ మాకు యూనివర్సిటీలో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు వాడు కాగితం వచ్చే మొట్టమొదటి ఫార్ములా వేయాలి అక్కడ ఫార్ములా కనుక వేయకపోతే వాడు పరీక్ష ఫెయిల్ ఫార్ములా వేసేస్తే నాలుగు మార్కులు వచ్చేస్తాయి అవుట్ ఆఫ్ ట్వంటీ నాలుగు మార్కులు వచ్చేసేవాడు కాదు ఫార్ములా వేయాలి ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ పారామీటర్స్ అన్నీ నోట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి ఫార్ములాలో పెట్టాలి కాబట్టి మెమొరీ దట్ వాట్ యూ కాల్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ మెమొరీ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వ్యాకరణమంతే నయ్య న్యాయమంతే మీమాంసంతే కర్మ సచినా వ్రతం చేస్తున్నాడు పదహారు ఉపచారాలు మేము మరి ఈ వ్రతం చేసే పురోహితులు ఆ వ్రత కథ అంతా కూడా కంఠస్థం చేసి పెట్టేస్తున్నారు పుస్తకం రోడకుండా వ్రత కథ ఆ మోహాలా ఆయన అల్లుడు కూతురులో కలిసి రైలు పడవ ఎక్కి ఆయన పుస్తకం రోడకుండా శ్లోకాలు చదవడం మానే సరే ఈ శ్లోకాలు ఎవరికి అర్థమయ్యకో పెట్టేయో అది బాధ్య ఉంది అదో పద్ధతి ఆయన చెప్పేస్తాడు కథ చెప్పేస్తాడు ఆ ఒకరిగా కొట్టండి అని ఇంతకుముందు ఉండేది కాదు ఇది ప్రతి అధ్యాయం అయిన వెంటనే ఒకరిగా కొట్టడం ఉండేది కాదు అది ఎవడో ఓ పురోహితుడు ఓ గడుసు పురోహితుడు మొదలు పెట్టాడు అందరూ మొదలు పెట్టేశాడు ఆ హారతి ఇవ్వండి మధ్యలో ఒకరిగా కొడితే హారతి ఇవ్వచ్చు అందరూ మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకుని ఆ హారతిని ఇంకోసారి కళ్ళకత్తుకుని మొత్తం కళ్ళు బుగ్గలు అన్నీ నల్లగా అయిపోతాయి ఈ హారతులది అయినప్పుడు మెమరీ అబ్బా ఈయన మంచి పండితుడు రా అని అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చి పాండిత్యం సర్టిఫికెట్ నిలువడంతో మీరే తెలుసుకోవాలి వీళ్ళందరూ కలిసి పండితుడైన సర్టిఫికెట్ ఇచ్చారు ఆ పాండిత్యం ఎంతటి బట్ స్టిల్ మెమరీ కాబట్టి జ్ఞానము ఏదైతే స్మృతి పథము స్మృతి రూపముగానుంటుందో ఏదైతే సమాచారము రూపముగానుంటుందో అటువంటి జ్ఞానము దానిని త్రోసిపుచ్చుట కానీ తిరస్కరించుట కానీ నా అభిమతము కాదు ఆ జ్ఞానము అత్యావశ్యకము జీవితంలో ఏ పని ఆ జ్ఞానం అవసరము నువ్వు వెళ్ళి చారు తయారు రాత్రి భోజనంలోకి చారు పెట్టాలంటే జ్ఞానం ఉండాలా కలదా నన్ను పెట్టమంటే చారు నేనేం పెడతాను నేను ఎందుకు కొరగానే వాడను ఆ కిచెన్లోకి వెళ్తే ఎందుకు కొరగాను ఏదో అలాగే జీవితం వెళ్ళిపోతాం జ్ఞానం ఉండాలి జ్ఞానము ఆవశ్యకము చాకలి నేను అన్నప్పుడు ఆ జ్ఞానము ఇంతవరకు నేను చెప్పిన జ్ఞానము వంటిది కాదు అని మీకు తెలుసుకోలేదండి సాకలవాడు మేలు అన్నప్పుడు ఆ మేలైన జ్ఞానము ఈ పాండిత్య జ్ఞానము కాదు కదా ఈ తేడా మీరు గుర్తించినప్పుడు మీరు చాకలివాడిని గౌరవిస్తారు జ్ఞానము ద్విధము ఈ జ్ఞానము మంచిది ఈ జ్ఞా అక్కడతో అయిపోలేదు ఇంకో రకం జ్ఞానము గలదు అనే వివేకము గలవాడు చాకలి ఆ వివేకం లేనివాడు చాకలివాడిని గౌరవించడం మీరు గౌరవించడం లేదా అహంకారిగా ఉండదు చాకలివాడిని గౌరవించాలంటే కూడా వాడు చాలా వివేకవంతుడై ఉండాలి ఇప్పుడు ఇంత కథ ఎందుకు చెప్తున్నానంటే నేను బ్రహ్మతత్వస్య జ్ఞానం అన్నారే అది చాకలివాడి జ్ఞానము మేలు జ్ఞానమా లేకపోతే పండితుని జ్ఞానము వంటిదా అది ప్రశ్న మీరు ఎవరినైనా అడగండి మహావిద్వాంసం అడగండి నేను చెప్పమంటారా దాని పరిస్థితి అసలు ఇలాగంటే వివేకము డిస్టింక్షన్ ఉంది అని కూడా వాళ్ళు ఎరుగరు వెరీ సజ్ డిస్టింక్షన్ అనే విషయం కూడా ఎరుగరు అసలు అది తెలియడమే చాలా గొప్ప కాకలవాడు జ్ఞానము మేలన్నామే ఆ జ్ఞానము అది మెమొరీ కాదు అది అది కాదు అది ఇన్ఫర్మేషన్ అనదగ్గ జ్ఞానము కాదు అది పుస్తకాల నుంచి వచ్చేది కాదు జీవితానుభవం నుంచి వచ్చేది జీవించేస్తే వచ్చేది జీవితాన్ని పరిశీలిస్తే ఆ ఓపెన్నెస్ ఉంటే Not knowing mind is there. I know, I am asked, The mind knows, I am asked, The mind doesn't know. I am not aware of it, I am aware of it. The mind knows, When you are aware of the knowledge, You are aware of it, You are aware of it, I am aware of it, ఆ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా జ్ఞానశబ్దంతో వాడడం మూలంగా వీళ్ళు ఏమైపోయారంటే పండితులందరూ కలిసి ఏ కంక్లూషన్కి వచ్చేశారంటే ఇది పాండిత్య జ్యోతిష పాండిత్యము వ్యాకరణ పాండిత్యం వంటిదే ఇది అనే పరిస్థితికి వచ్చేసి భాష పెద్ద పెద్ద గ్రంథములను చదువుకుంటూ ఉండడమే మోక్ష మార్గము అనే మార్గానికి వచ్చేశారు అది ఒక ప్రాసెస్ ఇప్పుడు ఎంఏ ఈజ్ అ ప్రాసెస్ ఏమిటి ప్రాసెస్ హై స్కూల్ అవ్వాలి కాలేజ్ అవ్వాలి యూనివర్సిటీలో రెండేళ్ళు చదివితే ఎంఏ వస్తుంది దట్ ఈజ్ అ ప్రాసెస్ అలాగే ఆత్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానం కూడా ప్రాసెస్ ఆ ప్రాసెస్లో టెన్ ప్లస్ త్రీ లాగా ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతే బ్రహ్మజ్ఞానము వచ్చేస్తుంది అనే కంక్లూషన్కి వచ్చేశారు వచ్చేయటమే కాదు ఆ జీవితాన్ని అలా గడుపుతున్నారు లేదా అధ్యయనాన్ని అలా గడిపేస్తున్నారు గడిపేస్తే జ్ఞానం రాలేదు అది తెలుస్తూనే ఉంది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇతరులకి తెలుస్తూ ఉంటుంది కానీ భవిష్యత్తులో ఎప్పుడో వస్తుంది మన ప్రాసెస్ అయిపోతే భవిష్యత్తులో వచ్చేస్తుంది అని ఆ జ్ఞానాన్ని వాయిదా వేసేసుకుని కూర్చున్నా దాంట్లో అనేక వివేకములు లోపించున్నాయి జ్ఞానం ఎప్పుడూ భవిష్యత్తులో రాదు వర్తమానంలోనే వస్తుంది ఆ తేడా తెలియకపోవడం జ్ఞానము ఇప్పుడు మనం జ్ఞానము ఇది మెమొరీ బేస్డ్ జ్ఞానము కాదు అనే తేడా తెలియకపోవడం బ్రహ్మతత్వ జ్ఞానము నేను ఇంతవరకు విస్తారంగా వర్ణించిన పాండిత్య జ్ఞానము కాదు అలాంటి జ్ఞానమే అయితే రమణ మహర్షి జ్ఞానం అయ్యుండేవారు కాదు నిసర్గదత్త మహారాజు జ్ఞానం అయ్యుండేవారు కాదు రామకృష్ణ పరమహంసు జ్ఞానం అయ్యుండేవారు కాదు వీళ్ళెవరూ కూడా జ్ఞానులు అయ్యుండేవారు కాదు ఈ పెద్ద పెద్ద పుస్తకాలని చదివేసి పుస్తకాలు వ్రాసేసిన వాళ్ళు జ్ఞానులు అయిపోయి ఉండాల్సి ఉంటుంది మీకు అది కనపడదు ఇది ఈ జ్ఞానము పండితుని కంటే చాకలి వాడు మేలు అన్నారు ఆ జ్ఞానం దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నాలెడ్జ్ వెర్సెస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ బ్రహ్మతత్వము యొక్క జ్ఞానము అది నాలెడ్జే కాదది అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ సాకలివాడు మేలు అన్నప్పుడు మీరు ఆ సాకలవాడిని పట్టుకోండి మంచి దృష్టాంతం సాకలివాడు మేలు అన్నప్పుడు వాడు తెలుసుకున్నది అది ఏమిటది పుస్తకాలు సంపాదించిన జ్ఞానము కాదు అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అది ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ కాదు పుస్తకాలు చదివిన పాండిత్య జ్ఞానము ఇంటలెక్ట్ అది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ కంటే ఒక మెట్టు పైది లేదా ఒక ఒక లోతు ఎక్కువ లోతు గలది ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్లో ఒక సృజనాత్మకత ఉంటుంది ఒక సృజనాత్మకత ఉంటుంది అలాంటి ఇంటెలిజెన్స్ అప్పట్లో ఒక అగ్రికల్చరల్ ప్రైజు ఏదో అగ్రికల్చర్లో రీసెర్చ్ ప్రైజ్ ఒకటి ఉన్నది ఆ ప్రైజు ఒక అనెడ్యుకేటెడ్ రైతుకి ఇచ్చారు ఎందుకంటే ఆ రైతు ఎవరిని కనిపెట్టాడంటే ఒకనొక తెగులుకి పురుగు ఒక ఒక ఫ్లైట్ ఎగిరేటువంటి ఒక పురుగు ఒకనొక తెగులకి నివారణ అని కనిపెట్టలేదు అది ఎలా కనిపెట్టేవా అడిగారు ఈ తెగులు వచ్చినప్పుడు నేను ఆ పొలంలో నడుస్తుంటే ఈ ఒక ఒకటి ఎగురుతోంది ఒక పురుగు ఒకటి ఎగురుతోంది ఆ పురుగు ఏం చేస్తుందంటే ఈ తెగులుని అది భక్ష్యం కాబట్టి ఆ పురుగులు కనుక ఎక్కువగా ఉన్న సందర్భంలో అవి ఎగురుతున్నప్పుడు ఆ తెగులు పట్టదు పంటకి పంట బాగా వస్తుంది అని పరిశీలించి నేను ఆ పురుగును పట్టుకుని దాన్ని ఆ పురుగుని కొన్నింటినీ మా తోటలో ప్రవేశపెట్టి నేను ఎక్కువ పంటని సాగబడి సాగితే సాగి ఆ వార్త ఇలా వెళ్ళి అలా యూనివర్సిటీకి వెళ్ళింది ఢిల్లీలో వాళ్ళు పరిశీలించి ఎస్ ఈ పురుగు ఉన్నట్లయితే ఆ తెగులు రాదు ఇది ఒక గొప్ప డిస్కవరీ అని అతనికి ప్రైజ్ ఇచ్చాడు అది చాకలివాడు జ్ఞానము మేల అలాంటి జ్ఞానం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే రెండు జ్ఞానములు ఉన్నాయని మొదటి వివేకము రెండు రకముల జ్ఞానములు మొదటిది ఇంటలెక్చువల్ నాలెడ్జ్ బౌద్ధికమైన విజ్ఞానం దానినే అది ప్రాసెస్ అది అది మీరు కాలక్రమంలో సంపాదించుకుంటారు అది సంపాదించి కొలది నేను పండితులను అనే అహంభావము కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే నేను ఆ స్కాలర్ అనేటువంటి భావన సహజంగానే నిర్మాణం అవుతుంది తప్పు కూడా కాదు అది అది అవసరమైన భావననేమో బహుశా అహంకారం లేకపోతే మంచిది కానీ ఒకప్పుడు అహంకారం లేకపోతే వాడిని పక్కన పారేస్తారు ఒకప్పుడు అహంకారం ఉంటేనే మంచిదేమో కాబట్టి అది అహంభావమును నిర్మాణం చేస్తుంది అది బుద్ధి ఎందు మెమొరీ స్మృతి రూపంగా ఉంటుంది జ్ఞానము జీవితంలో అనేక అంశములలో ఆ జ్ఞానం అత్యావశ్యకము అది లేకపోతే జీవితం ముందుకు నడవదు కానీ దానికంటే భిన్నమైన విలక్షణమైన మరి జ్ఞానము గలదు అది బుద్ధిశక్తికి అతీతమైనది మెమొరీకి అతీతమైనది ఆ జ్ఞానము మీ స్వరూపంలో ఉన్నది ఆ జ్ఞానం అలాంటి జ్ఞానమును పొందే సామర్థ్యం మీకు గలదు దాని అది పరిశీలనను బట్టి వస్తుంది ఆ జ్ఞానము ఆ జ్ఞానము అది ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆ జ్ఞానం తప్ప ఈ జ్ఞానము కాదు బ్రహ్మజ్ఞానము అన్నప్పుడు ఆ జ్ఞానమే తప్ప అటువంటి క్రియేట్ సృజనాత్మకమైన తెలివితేటలు ఒకప్పుడు పిహెచ్డీ చేసిన భర్త అజ్ఞానిగా ఉంటాడు మూర్ఖుడుగా ఉంటాడు పదో తరగతి కూడా ప్రాస్మకాని భార్య చాలా తెలివితేటలుగా ఉంటుంది అంటే అక్కడ తేడా ఎక్కడొచ్చింది విడు మెమొరైజ్ చేసిన జ్ఞానంలో దెట్ట వీడు పరిశీలించి తెలుసుకోవటంలో ఆమె దెట్ట ఇప్పుడు ఆత్మస్వరూప జ్ఞానము ఇదా అది ఇది కాదు అయితే ఇది ఎందుకు పనికిరాదా ఇది కావాలి ఇది అత్యావశ్యకం అనేక సందర్భాల్లో ఇది వచ్చే పాఠమైన వెంటనే మీరు ఇంటికి వెళ్ళాలంటే మెమొరీయే కావాలి మీకు మెమరీ రూపంగా ఉన్న జ్ఞానమే కావాలి అంటే ఇంటికి వెళ్ళలేదు క్రియేటివ్ ఇంటెలిజెన్స్లో మీ ఇల్లేదు ఎలా తెలుస్తుందో తెలియదు కాబట్టి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అది బ్రహ్మజ్ఞానం అది ఎలా తెలుస్తుంది ఆత్మ స్వరూప విచారము చేయటం ద్వారా దానిని మీరు పొందుతారు పదక్షణమన్నాము ముక్తి బ్రహ్మతత్వ నా అన్య్రబోధం వినా స్వస్వప్న క్షీయతే పైన చెప్పిన కర్మాపాసనల కంటి భిన్నముగా ముక్తి మోక్షము బ్రహ్మతత్వ పరమాత్మస్వరూపము యొక్క జ్ఞానాదేవ జ్ఞానము వలన మాత్రమే కలుగును అన్యథా మరి ఒక విధముగా అనగా కర్మోపాసనల వలన కలుగనే కలుగదు స్వప్రబోధం తన స్వరూపమును తెలియ తన స్వరూపమును తెలియకుండా వినా కూడా పెట్టుకోవాలి స్వప్రబోధం వినా తన స్వరూపమును తెలియకుండా నైవ బ్రహ్మజ్ఞానము కలుగనే కలుగదు స్వస్వప్న తన తన స్వప్నము స్వప్రబోధం వినా తాను తెలివి తెచ్చుకోకుండా నైవహీయతే తొలగనే తొలగదు ఇప్పుడు మీరు కలగంటున్నారండి కలలో భయం భయం వేస్తూ ఉంటుంది కళ భయాలు కలుగుతూ ఉంటుంది దుఃఖం కలుగుతూ ఉంటుంది కళలో ఇప్పుడు ఈ కళలో కలిగే భయము దుఃఖము పోవాలంటే మీకు ఎటువంటి జ్ఞానము ఆవశ్యకము మీ పాండిత్య జ్ఞానము ఆవశ్యకమా లేక తెలివి తెచ్చుకుంట ఆవశ్యకమా తెలివి తెచ్చుకుంటే స్థిరపడింది స్వప్నము ఎలా పూర్తవుతుందో తెలుసునా ఇది స్వప్నము అని తెలియగానే అది కూర్చో ఇంకా ఉండదు అగడదు ఆఖరది హీయ ఇది స్వప్నము అని తెలుసుకోనంత వరకు ఆ స్వప్నము అలా కొనసాగుతూనే ఉంటుంది ఆ స్వప్నాన్ని బట్టి కలిగేటువంటి దుఃఖము భయము కలుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఇది స్వప్నం రా అని తెలుసుకున్నాడు ఇప్పుడు వీడు కలగంటున్నాడు ఆ కళలో వీడు దుఃఖాన్ని భయాన్ని అనుభవిస్తున్నాడు ఒళ్ళంతా చెమట్లు పడుతుంది అయ్యోయ్ బాబోయ్ అంటున్నాడు అప్పుడు భార్య వీడి బుజం మీద తట్టి ఏ లే చాలు లే పొలవరింతలు లే లే అంటున్నారు వీడు తక్కువ వేస్తాడు అంటాడు కలగంటున్నావు నువ్వు అప్పుడు అవును కలగంటున్నాను కదా అని తెలుసుకుంటాడు అప్పుడు ఆ భయం తప్పు అది కాకుండా ఆ స్వప్నంలో వీడు గురువు గారి దగ్గరికి వెళ్ళి పాండి వ్యాకరణ శాస్త్రం అంతా తలగిందులుగా వల్లించడం వల్ల ఆ స్వప్నంలోని దుఃఖము భయము నుంచి వీరికి విముక్తి లభిస్తుందా చెప్పండి మీరు అలాగే ఆత్మస్వరూపము తెలుసుకోవటం ద్వారా తన స్వరూపము ఎడల జాగరూకుడగుట ద్వారా వీడు బ్రహ్మాత్మస్ బ్రహ్మాత్మను తెలుసుకుని మీరు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఈ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో ఈ టాపిక్లో నేను మరొక్క విషయం చెప్పడం చెప్పలేదు అది కూడా చెప్పేస్తే ఆ టాపిక్ కంప్లీట్ అవుతుంది ఆ టాపిక్ ఏమిటంటే ఒకడు ఈ వివేకమును తెలుసుకోకుండా అంటే రూపమైన జ్ఞానము వేరు అనుభవ రూపమైన పరిశీలన ద్వారా లభించే అనుభవ రూపమైన జ్ఞానము వేరు అనే వివేకము ఆ తేడాన్ని తెలుసుకోకుండా ఎవడైతే కేవలము ఆ మొదటి మార్గంలోనే పోతూ ఉంటాడో వాడికి ఏమైపోతుందో తెలుసుకున్నాండి ఆ జ్ఞానము పెద్ద బరువు అయిపోతుంది ఆ బరువు అనుభవించిన వాడికి తెలుస్తుంది నేను వేదం వల్లించి ఉన్నాను ఒక పన్నం వల్లించాం విజ్ఞే తేజస్వి తేజస్వి ప్లమంటూ మొదలుపెట్టి ఒక పన్నం వల్లించాం ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ మొల నుంచి ఆ మూలక పన్నం ఎక్కడ ఏ పనస అడిగినా తడుముకోకుండా చెప్పేటువంటి విధంగా వల్లించాం రెండో పన్నం వల్లించాం అదే ఉత్సాహంతో అదే అదే శ్రద్ధతో ఆ విధంగా పది పన్నాలు వల్లించి పరీక్షిస్తే దడదడలాడిపోయింది సభలంతా కూడా అబ్బా వీడు ఎంత బాగా లేదో వదిలిస్తున్నాడనే ప్రేస్ చేస్తుంది కావచ్చు పదకొండో పన్నం వాళ్ళు ఇస్తున్నాం ఈ పది పన్నాల బరువు అనుభవానికి రావడం ప్రారంభమే ఎందుకంటే పదకొండో పన్నం వాళ్ళు ఇస్తుంటే పన్నం వెనకబడింది అదే అదిని గుర్తుకు అప్పుడు నేను ఒకసారి బరువు గారితో అన్నాను ఇరవయో పన్నం దగ్గరికి వచ్చాక అన్నాను ఏమంటే ఇరవై పన్నాలు వచ్చేసాయి ఇరవయో పన్నం బాగా నడుచుకోండి కానీ నాలుగో పన్నం గుర్తులే ఉండట్లేదండి నేను అంటే ఆయన వేదం వచ్చేదాకా వల్లించాలి చచ్చేదాకా వల్లించాలి అని చెప్పారు గారు అలా చెప్పారు అప్పుడు అబ్బాయా గారు ఇంకొక పండితుడు ఉండేవారు ఆయన వేదం చదివి కులది అది భారం నేను యూనివర్సిటీలో ఏదో పరీక్షకి ప్రిపేర్ అవుతుంటే అప్పటికే ముప్పై ముప్పై ఐదు పన్నాలు నేను వల్లించాను ప్రిపేర్ అవుతుంటే ఈ పన్నాలన్నీ జారిపోతున్నాయి ఈ యూనివర్సిటీ ఎంఎస్సీ ఎగ్జామ్స్ ఈ హడావిల్లో ఆ ఫోకస్లో ఉండిపోయేప్పటికీ క్రమంగా ఈ పన్నాలన్నీ జారిపోతున్నాయి అని ఒక అనుభవం నాకు కలిగింది కలిగినప్పుడు నేను ఒక కాన్ఫ్లిక్ట్ని ఒక ఘర్షణ అనే అనుభవానికి వచ్చింది నాకు ఆ తర్వాత యాభై పొన్నాలు వల్లించాను అరవై పొన్నాలు వల్లించాను అప్పుడు నాకు అర్థమైపోయింది ఇది భవి భారము స్థానుదయం భారహారి అని మంత్రాలు చెప్పనే గాడిద గంధపు చెక్కల మూటని మోస్తున్నట్టుగా అయిపోయింది బ్రతుకు గం అవడానికి గంధము చెక్కలే అవన్నీ మూటకట్టి గాడిది మీద వేశాయి దానికి గంధం పరిమళం అను అనుభవానికి వస్తుందా లేకపోతే బరువు అనుభవానికి వస్తుందా వేదము యొక్క బరువు అనుభవానికి వస్తుంది భారం అనుభవానికి వస్తుంది సూత్రాలు వల్లించి వల్లించి వల్లించిన తర్వాత వాటి బరువు అనుభవానికి వస్తుంది భాష యొక్క సౌందర్యం అనుభవానికి రావటంలా సూత్రాలు బరువు అనుభవం ఇంత పొడుగు వృత్తులు సిద్ధానై ఇంట్లో యశజు మాత్ర దగ్నై ఇంట్లో సూత్రాలు వాటి బరువు అనుభవానికి వస్తుంది వాణిని దగ్గర కొంత ఆలోచనైనా ఉంది వేదం దగ్గర ఇంకే ఆలోచన లేదు కేవలము వల్లించటమే బరువు అనుభవానికి అంటే ఈ మెకానికల్ ప్రాసెస్లో మీరు సంపాదించి బ్రెయిన్ సెల్స్లోకి దట్టించి పెట్టుకున్న నాలెడ్జ్ జ్ఞానము దాన్ని మెకానికల్ నాలెడ్జ్ అనొచ్చు అది ఈ చాకలవాడి తెలివితేటలు అన్నాను చూడండి అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నాను దానికంటే విలక్షణం ఆ వేరు వేరు ఒకప్పుడు ఈ మెకానికల్ నాలెడ్జ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి ఆటంకమయ్యే ప్రమాదము ఎవడైతే మెకానికల్ నాలెడ్జ్ని అక్యూములేట్ చేసుకుంటూ పోతూ ఉంటాడో వాడి ముందు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది వేరే ఒకటి ఉన్నది అని చెప్తే వాడు దెబ్బలాటకు వస్తాడు నేను తెలుసా అలా దెబ్బలాటకు నేను అనుకున్నా ఓహో ఈ మెకానికల్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ బాగా వంట పట్టింది అది ఆ పరిశీలనాత్మకమైన విజ్ఞానాన్ని అది కప్పివేసినది ఇక ఈయన వల్ల వదది అని అనుకుని నేను మౌనంగా ఉండిపోయినా పండితులు పాండిత్యం అలా ఉంది విచేతనే శంకర్లు వివరణ చూడాలన్న శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం పాండిత్యం ముక్తయే నటు ముక్తయే కాబట్టి ఈ మెకానికల్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ స్మృతి రూపమైన జ్ఞానము అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి ఆ సృజనాత్మకమైన విజ్ఞానము తెలుగులో అలా అనువాదం చేస్తున్నాం స్మృతి రూపమైన జ్ఞానము సృజనాత్మకమైన విజ్ఞానమును కప్పివేసే ప్రమదమున్నది మీరు జగత్తు పడితే పరవాలేదు మీకు రెండు కావాలి అది సమస్య ది కావాలి ది కావాలి అయితే దీన్ని పక్కన బాగా సరిపట్టుకుంటారంటే వర్కౌట్ కాదు మీకు భిక్ష దొరకదు భిక్ష ఎవరో ఇస్తూ ఉంటారు గుర్తు ఉండాలా అక్కర్లేదా ఎవరి గిన్నెలు వాళ్ళకి జాగ్రత్తగా అప్పజెప్పాలా అక్కర్లేదా వీళ్ళ గిన్నెలు వాళ్ళకి వాళ్ళ గిన్నెలు పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కాబట్టి మెమరీ కూడా ఆవశ్యకం మెకానికల్ ఎక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జీ అవసరం లేకపోతే శ్లోకం ఎక్కడి నుంచి వస్తుంది శ్లోకానికి తెలుగు చెప్పాలంటే కూడా అది కానీ అది ఈ సృజనాత్మకమైన విజ్ఞానమును అనుభవ రూపమైన జ్ఞానము కలగకుండా అడ్డుపడిపోయే ప్రమాదము కలడంలో మీరు హెచ్చరిక గమనించి ఆ సృజనాత్మకమైన విజ్ఞానమును కాపాడుకోడు అల్టిమేట్గా అది మాత్రమే మీకు మోక్షాన్ని ఇస్తుంది ముక్తిస్తుబ్రహ్మతత్వస్య చా్యథోం వినా నప్నో హీయము